శ్రీ గణేషాయ నమో శ్రుతిస్మృతిపరాణా కరుణాలయమామి భగవత్పాదశంకరం లోకశంకరం గౌడాచార్యార్వికల్పే సమాధావ్యయోగినా ్రహ్మష్టా అత్యంతం భయమూచి ఇది ఈ శ్లోకం అయిందండి అయితే అస్పర్శయోగో నామైష దుర్దర్శసర్వగి యోగిోిభ్యస్మాత్ అభయ భయదర్శిన సారీ సారీ ఓకే ఇది ఇది ఏమైందంటే బరువు లాగుతోంది డిస్పుల్లింగ్ ఇక్కడ ఇక్కడ పెడదాం బరువు ఇప్పుడు నా ఇట్ ఈజ్ ఒక్క ఈ శ్లోకము మాండలో ఉన్నది గౌడపాదాచార్యుల యొక్క కారిక గౌడాచార్యా అనే ముందే అన్నారు అంతకు ముందు శ్లోకంలో చెప్పిన విషయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గౌడపాదాచార్యులు ఉన్నారంటే అద్వైతాత్ త్రస్యతో జనాన్ అనమాట అన్నారు అద్వైతం అంటే భయం ఎందుకంటే ఆ భయానికి హేతు ఏమిటంటే వీడు అసలు దేవుణ్ణి పూజించటం భయంతో మొదలు పెడతాడు కామనలు భయములు ఈ రెండింటితోటి దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు లేకపోతే దేవుడంటే ప్రేమేం కాదు దేవుడంటే మేవత కూడక మెనమకులు కాక ఎక్కడో పైవాడు ఎక్కడో ఉన్నాడు దూరంగా ఉన్నాడు మనకేం తెలుసున్నవాడు కాదు మన బంధువు కాదు ఏమీ కాదు ఎందుకు దేవుణ్ణి పూజించడం అంటే మరి నేను హ్యూమన్ సైకాలజీ గురించి చెప్తున్నా మీకు నచ్చు నచ్చకపోవచ్చు ఒకప్పుడు కానీ హ్యూమన్ సైకాలజీ ఎందుకోసమో చెప్తున్నా దేవుణ్ణి ఎందుకు పూజించడం మనం చిన్నపిల్లలకి ఏమని చెప్తాం పరీక్షకు వెళ్ళేప్పుడు నాయన డైవర్గ దండం పెట్టి వెళ్ళు దండం పెట్టుకుని వెళ్ళు దానివల్ల ఏమవుతుందంటే నీకు చదువుకున్న వాళ్ళ నుంచి దృష్టి వస్తాయి పరీక్ష పేపర్ తేలిగ్గా ఉంటుంది దేవుడు రక్షణ అని చెప్తాం అప్పుడు మీరు సోమవారం నాడు ప్రారంభం పరీక్షలు సోమవారం పొద్దున్న దేవాలయంలో పిల్లలందరూ అక్కడికి తయారవుతారు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేస్తారు ఇది పదో తరగతి పరీక్షలకు కూడా దేవాలయానికి వచ్చేస్తారు ఏడో తరగతి పరీక్షలకు కూడా దేవాలయానికి వచ్చేస్తారు కొబ్బరికాయ పెట్టుకుంటే తప్ప అవసరం సో సో దేవుడు ఎలా పరిచయం అయ్యాడు పిల్లలకి ఆ విధంగా పరిచయం అవుతాడు ఇంకా అంతకంటే ముందు ఎవడు ధనం పెట్టడం అటుకేసి నిలవకూడదు ముట్టుకోకూడదు ఇచ్చేయకూడదు అచ్చేయకూడదు అని గోల్డ్ అండి కండిషన్స్ పెట్టేసి పిల్లల్ని ముట్టుకుంటే దేవుడు కొట్టేస్తాడు అని భయాన్ని నేర్పుతాడు దేవుడు భయము కామనా ఈ ద్వారా పరిచితం చిన్న వయస్సులో తర్వాత పెద్ద వయస్సులో వచ్చేప్పటికీ దేవుణ్ణి పూజించి వాడు ఎలా పూజిస్తాడు నేను సంకల్పం ఎప్పుడైనా చూస్తాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి అర్థములు మొదలకి ఇది కావాలి అది కావాలని పూజిస్తాడు ఇంతేకాకుండా భయంతో పూజిస్తుంది భయమే ప్రారంభం అసలు ఓ అది మన మన ఈశ్వరారాధనకు మూలంలో ఉండే భయాన్ని సూచిస్తూ ఉంటుంది ఆ శ్లోకం ఉత్తిష్టంతు భూత పిశాచ ప్రారంభమే ఆచరణ అయిన వెంటనే ఉత్తిష్టంతు భూత పిశాచ ఇక శ్లోకం స్వరం పెట్టారు మనం ఇక శ్లోకం ఎవరో శ్లోకం దానికి స్వరం పెట్టేస్తే ఎవరుస్తుంది మన మంత్రం అనిపిస్తుంది ఒకసారి కొద్ది స్వామీజీ దగ్గర ఈ ఘనపాఠీలు నలుగుతూ వచ్చారు బాగా ఘన చదువుకున్న వాళ్ళు ఏం కాదు రోహితులు కూడా అప్పుడప్పుడు రెండు ఘన పనస్సులు వల్లించుకుని వస్తారు రెండు ఘనపనస్సులు వల్లించి ఘన చెప్తే వినే వాళ్ళకి తబలా వాయిస్తున్నట్టుగా ఉత్సాహంగా ఉంటుంది దాంతో తెలిసి ఇదేముండదు ఆ రకంగా రెండు ఘన వచ్చి ఆయన దగ్గర చెప్పే ప్రయత్నం అంటే ఆయన దగ్గర కొంత సంతోషపెడితే మనకి దక్షిణాది స్వామీజీ సహజంగానే చాలా ఉదారంగా ఇస్తారు ఆయన ఆయన్ని వేరే సంతోషపెట్టక్కర్లేదు ఆయన ఎలాగో ఇస్తారు అయినా అది తెలుసు ఆయన బాగా ఇస్తారని తెలుసు దాంతో సంతోషపెట్టడం కోసం గురుడు బ్రహ్మ గురుడు విష్ణు అని ఉంది కదా సో మూడు పదాలు తీసుకున్నాయి గురువు బ్రహ్మ గురు గురు బ్రహ్మా బ్రహ్మా గురద్ బ్రహ్మా గురద్వర బ్రహ్మా గురద్ద్వర బ్రహ్మా గురు మొదల పదం వదిబా ఇంకో పదం పట్టు బ్రహ్మా గురు విష్ణు బ్రహ్మా గురుగురు బ్రహ్మా బ్రహ్మా గురు విష్ణు రు విష్ణు బ్రహ్మా బ్రహ్మా గురు విష్ణు అని ధ్యాన ఆయన నా కేసు చూసి ఇవ్వలేదు వీళ్ళు ఎవరు వచ్చారు వీళ్ళు చెప్పారు అన్నాడు అడిగారు అంటే అందరినీ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి అని నేను అన్నాను అవును బాగా చెప్పాడు అలాంటి ఘనలు చెప్పకూడదు తప్పదు అని ఆయన అన్నారు కాబట్టి ఏదో సో గురు గురు విష్ణుహ లేదు మాత్రం దానికి ఘన చెప్పినట్టుగా ఆచమనం చేస్తూనే భయం ఏమిటి భూతాలు ఉంటాయి పిశాచాలు ఉంటాయి అదే ప్రారంభం అదే సూర్యోదయం అయింది ఆచమనం చేసి చూర్యునికి అధ్యప్రదాయం ఇచ్చి టైంలో ఈ దెయ్యాలు భూతాల గురించి ఎందుకు బెన్న భయం ఉత్తిష్టంటూ భూత పిషా అని మమ్మల్ని సో ఈ విధంగా భయంతో కోరికలతోటి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను ఇప్పుడు అద్వైతం అంటే ఏమనిపిస్తుంది అద్వైతం అయితే మీ కోరికలన్నీ కూడా ఎటు కాకుండా పోతాయి కోరికలు తీర్చేవాడు కోరుంటే బాగుంటుంది కానీ కోరికలు తీర్చేవాడు కోరుకునేవాడు ఒకడే అంటే ఆ కోరికలు ఏమైపోతాయి అసలు వీడికి దేవుడికి మధ్యలో ఒక డిస్టెన్స్ని క్రియేట్ చేసినవే కోరికలు ఆ డిస్టెన్సే లేదంటే కోరికలు ఏమవుతాయి రాజు గారి దగ్గరికి వెళ్ళి మా అంటే సత్కారమే ఉన్నాయా నువ్వు నేను ఒకటైనా నువ్వు మాట్లాడు చూడుకున్నాడు అనుకోండి నా నా దగ్గర ఉన్న డబ్బు నీ డబ్బే నీ డబ్బులు నా డబ్బే అనేసి చూపుకున్నాడు అనుకోండి అప్పుడు వీరికి ఈ రకమైన అద్వైతం మీ పంస్సులో మీ పశుతికి నా పంస్తికి తేడా ఏం లేదు అనే అద్వైతం ఒక చూశారా అది చాలా చాలా హానికరమైన అద్వైతం ఇంకా కోరికలు బాగా ఉన్నవాడికి అద్వైతం అనుభవానికి రాదు ఇక భయం ఉన్నవాడికి దేవుణ్ణి భయంతో ఆరాధించేవాడికి దేవుడితో ఐక్యము అంటే మరింత భయం వేస్తుంది ఈ ద్వైతాచార్యులు ఏం చేశారంటే అహం బ్రహ్మాస్మి అంటావురా ఎంత అపరాధం చెంపలు వేసుకోవలాగా పదిసార్లు అన్నట్లయితే నరకంలో నేను ఇనుపముక్కుల కాకులు పొడి చేసి ఇబ్బంది పెడతాయి అని ఇలాంటి శ్లోకాలు కూడా రాస్తున్నారు భయం పెట్టారు దాంతో అద్వైతాత్ క్రస్యతో జనా అద్వైతం అంటే భయపడబారు అని గౌడపదాచార్యులు వ్యాఖ్యానించారు అది క్లాసులో జరిగిన టాపిక్ అది ఈవేళ టాపిక్ కాదు అది ఇంకా నీకోసారి గుర్తు చేశా ఆచార్యులే ఇంకో మాట అన్నారు ఏమన్నారంటే అద్వైతము ఆత్మజ్ఞానము నేను ఒక పేరు ఇది అస్పదశయోగము అని పేరు దానికి ఆయన పెట్టిన పేరు మాములుగా మీకు అందరికీ అలవాటైన మాటలు కొన్ని ఉన్నాయి కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము లోకంలో ఇంకా కొన్ని పేర్లు సహజ యోగము క్రియాయోగము నిసర్గ యోగము ఇలాంటి మాటలు ఉన్నాయి ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి ఇంకా ఏవో మాటలు సో ఈ యోగములన్నీ ఉన్నాయి సో గౌరపాదాచార్యులు ఒక విలక్షణమైన యోగాన్ని అద్వైత శాస్త్రానికి ఆయన అనుగ్రహించిన దాని పేరు ఏమంటే అస్పరిష యోగం అస్పరిష అంటే నాన్ అటాచ్ అని అర్థం అస్పృరుష్యత అనే మాట వినుంటారు అంటే డోంట్ టచ్ టచ్ మీ నాట్ టచ్ మీ నాట్ అని పేరు మీరు తెలిసాలి టచ్ మీ నాట్ అంటే ఆ అలాగ చక్కగా వికసించుకుంటాయి కానీ మీరు కనుక టచ్ చేస్తే ఏమవుతుంది అలా టచ్ చేస్తే ఇలా ముంచుకుపోతుంది అంటే అర్థమైనటు టచ్ మీనాట్ అని చెప్తా ఉంది అనమాట మీరు కనుక దాని మళ్ళీ వికసిస్తుంది కొంతసేపటికి మళ్ళీ మీరు టచ్ చేయకపోతే టచ్ మీనాట్ ఈ ఆత్మస్వరూపము అట్టిది టచ్ మీనా ఆత్మ అస్పరిశం అదానికి అంటే ఆత్మదేవుడికి దేనితోటి సంబంధం ఉండదు అది అస్పర్శ యోగము అంటే ఇప్పుడు పాపముతో ఆత్మకి సంబంధం ఉందా పాపస్పర్శ ఉందా ఆత్మకు లేదు పుణ్యస్పర్శ లేదు అంటే ఆత్మకి పాపపుణ్యాలతో సంబంధం లేదు ఈ ఆత్మ గోదావరి పుష్కరాలకి వాటికి ఉపయోగపడుతుంది ఎందుకంటే పాపపుణ్యాలతో సంబంధం ఉన్న ఆత్మ పుష్కర స్నానానికి అనుకూలంగా ఉంటుంది పుష్కర స్నానం చేసి మీరు ఏం చేయాలి పాపాన్ని కడిగేసుకోవాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అటువంటి ఆత్మ కావాలి కానీ పాపపుణ్యముల యొక్క స్పర్శలేని ఆత్మ పుష్కరాలకి పుష్కర స్నానానికి పనికిరాదు కర్మలకు కూడా కర్మల్లో ప్రాయశ్చిత్త కర్మ ఉంటుంది ప్రాయశ్చిత్త కర్మ మామూలుగా ప్రతి కర్మలోనూ భాగంగా ఉంటుంది ప్రాయశ్చిత్త కర్మ అలాగే మామూలు యజ్ఞం చేసేప్పుడు యజ్ఞంలో అనేక దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది హోమాల్లో అక్కడ ఏదైనా మిస్టేక్స్ రావచ్చు తర్వాత మంత్రాల్లో మిస్టేక్స్ ఉండొచ్చు ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి కదా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఓ మిస్టేక్ ఉంటుంది ఒకటో రెండో మన పుస్తకంలో ఎంత కష్టపడ్డా వెయ్యి పేజీల పుస్తకం అయ్యేటప్పుడు ఒక పది మిస్టేక్లు లేకపోతే బయట పుస్తకం ఏం చేస్తాం అంచేత ఏం చేస్తాం ఆ కర్మే అన్ని అపరాధములను క్షమించవలసినది అని మనం ఒక అపరాధం ఒకటి క్షమాపణ ఒకటి చెప్తాం అదేవిధంగా కర్మ చేసే సందర్భంలో కూడా ఏవో దోషాలు ఉంటాయి కర్మను తప్పుగా చేస్తే పాపం వస్తుంది మంచిగా చేస్తే పుణ్యం వస్తుంది ఇప్పుడు ఏమైనటీటి కర్మ పూర్తి చేసి ఇంత పుణ్యాన్ని కొద్దిగా పాపాన్ని కూడా మూత పెట్టుకున్నట్టు అవం కర్మ యొక్క లక్షణం అది అందుకోసం ఈ పుణ్యాన్ని అక్కడి పెట్టుకోవాలి పాపాన్ని కడిగేసుకోవాలి అందుకోసము ప్రాగిశ్చిత్తం చేస్తారు సో ముఖ్యంగా హోమం చేసేప్పుడు అనాజ్ఞాత త్రయ ప్రాగిత్తము అని ఉంటుంది అనాజ్ఞాత అంటే మంత్రం అనాజ్ఞాతంతో మొదలవుతుంది మూడు మంత్రాలు అది మూడు మంత్రాలతోటి మూడు హోమాలు చేస్తారు చిన్న సంకల్పం కూడా ఇలా అనాజ్ఞాతత్రయ మంత్ర హోమంగా విషయ ప్రాగిశ్చిత్తం కోసం అజ్ఞాతం యదా జ్ఞాతం యజ్ఞ క్రియతేథు అజ్ఞే తదశకల్పయూహిథయ స్వాహ అదొక హోమం అలాగే ఇంకో హోమం ఇంకో హోమం ఈ మూడు హోమాలు చేసే మయ పాప సంబంధాన్ని వదుల్చుకున్నాము ఇంకా పుణ్యం అంతా మనకి మిగిలి ఉంటుంది కాబట్టి కర్మ చేయాలంటే కూడా ఎటువంటి ఆత్మ కావాలి పాప పుణ్య స్పర్శ ఉన్న ఆత్మ కావాలి కానీ మరి ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలిగితే ఆత్మకు పుణ్య పాపముల స్పర్శ లేదు ఆ విధంగా ఆత్మను తెలుసుకున్నటకు పేరేమి అస్పర్శయోగం తర్వాత ఆత్మకు మీకు ఈ సుఖ దుఃఖముల స్పర్శ లేదు ఆత్మ మీకు పండగ వచ్చిందనుకోండి అంతా సుఖమే ఈ లోపల ఏదైనా అనుకోనిది ఏదైనా అయిందనుకోండి దుఃఖమే దుఃఖమే ఈ రెండు కూడా ఆత్మయందు లేదు ఆత్మయందు సుఖ దుఃఖముల యొక్క స్పర్శ అంటే మీకు ఆత్మయందు సుఖ దుఃఖంలో మీరు చెప్పండి మీ జీవితంలో ఎన్ని సుఖాలు అనుభవించారు ఇంతవరకు ఏమైపోయా సుఖాలే నేను ఏదైనా ఒక్క పిసదేమైనా నిధులు ఉన్నదా అంత పోతే అన్నీ కూడా అలాగే గాలిలో కలిసిపోయాయి ఎన్నెన్నో సుఖాలను అనుభవించారు కదా అవన్నీ అనయ్యాయి అవన్నీ గాలిలో కలిసిపోయాయి దుఃఖాలు ఎన్ని అనుభవించారు ఎన్ని అనుభవించారు మీరు అనుభవించని దుఃఖం ఏదైనా ఉండదా మీరు ముఖ్యంగా ఈ పెద్ద వయస్సు ఉన్న వాళ్ళకు సమస్య ఏమిటంటే దుఃఖాలు ఎన్నెన్నెన్నెన్నో అనుభవించి ఉంటారు వాటన్నిటినీ గుర్తు చేసుకుని మళ్ళీ ఇంకోసారి అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖము గతకాలీన అనుభవాలకి సంబంధించిన దుఃఖం అనుకుంటారు కాదు ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖము ఇప్పుడు చేస్తున్న స్మరణ వల్ల వచ్చిన దుఃఖమేది గతకాలీన దుఃఖం అప్పుడే పోయింది ఇప్పుడు దుఃఖం కూడా మీరు అసలు సాక్షిభావంతో మనస్సును చూసి ఆ మనస్సు కనుక శాంతంగా సైలెంట్గా అయిపోతే ఆ దుఃఖం అయిపోయింది కాబట్టి మీరు ఎన్ని దుఃఖాలను దాటి ఇక్కడికి వచ్చారనుకుంటున్నారు మీరు మీరు చూస్తే మనుషుల యొక్క జీవిత చరిత్ర చూస్తే ఆశ్చర్యమే వస్తుంది అసలు ఇంత కఠినమైన జీవితాన్ని ఇన్ని ఇబ్బందులతో దుఃఖాలతో ఉండే జీవితాన్ని ఏ విధంగా అని ఆశ్చర్యం వస్తుంది నేను ఆ మధ్యన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవిత చరిత్ర జరిగాను జీవిత చరిత్ర అటు బయాగ్రఫీల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ ఆ జీవిత చరిత్రలో భాగంగా ఆయన మంచి మంచి విషయాలను కవిత్వాన్ని గురించి రసాన్ని గురించి అనేక గొప్ప విషయాలను చెప్పాడు ఆయన అందుకోసం నాకు ఎవరో రికమెండ్ ఇచ్చేశారు అంటే జీవిత చరిత్రను ఏం అంటే కాదండి బాబు మీరు నా మాట వినండి పది పేజీలు చదవండి అప్పుడు నచ్చకపోతే ఇచ్చేయండి నాకు పుస్తకం రిష్యూస్ ఇచ్చారు పది పేజీలు చదివి మొత్తం అంతా చదివి వాళ్ళకి ఇచ్చారు ఆయన జీవిత చరిత్రని రెండు భాగాలు రాశారు ఇంకా మూడో భాగం రాస్తుండగా ఇంకా రాద్దాం అనుకుంటూ ఉంటే ఆయనకి పక్షపాతం కొద్ది రోజులకి పోయాడు మూడో భాగం పూర్తి చేయకుండానే ఆయన దేహత్యాగం చేశాను అని ఇక బయోగ్రఫీలో రాస్తారు అవి సంపాదకులు నోట్ కింద మూడో భాగం లేదు ఆ మూడో భాగానికి బదువుగా ఆయన వీలున్న ఆయన ఉత్తరం రాశారు మూడవ భాగంగా నేను రాయలేకపోతున్నాను పక్షపాతం వచ్చింది చికిత్స ఇదేది ధనము ధనము ఉండి లేక లేక కష్టాలు పడితే తప్ప ఆయన ఉత్తరా హక్కు రాస్తారు ఆ దానికి సమాధానం ఇచ్చే లోపలనే ఐదు గ్యాగం చేస్తారు తొందరగా పడినట్టు లెక్క డెబ్బై ఏళ్ల లోపలే ఆయన దగ్గర ఆ ఉత్తరం చదివితే వాల్యూమ్స్ బయోగ్రఫీ చదివి ఇంకా ఈ ఉత్తరమే మూడవ ఇంకా అంతకంటే ఇంకేమో వీరునామా కూడా అదే ఉత్తరం ఇంకా అంతకంటే ఏమీ వీలునామా కూడా లేదా ఇంకా ఆ ఉత్తరంలో చెప్పిన మాటలే ఆ ఉత్తరం చదివేప్పటికీ మనస్సంతా కలిచి వేసినట్టయి ఈ జీవుడు ఎంత దుఃఖాన్ని అనుభవించాడు అని అనిపించింది కాబట్టి పండితుడే కవి పండితుడు కానీ లోకంలో ఆయన బతుకున్నప్పుడు ఆయనకి ప్రతిష్ట రాలేదు కొంతమంది ఎలా ఉంటారు లోకంలో అంటే మీకు లోకాన్ని నేను నిందించట్లేదు అనుభవంగా చూసింది చెప్తున్నాను లోకంలో మూర్ఖ శిఖాన వాళ్ళు పొంతకు వస్తే అక్షరం లేని వాడు అంటే గట్టిగా నిలబడేదా రామశుత్రం మొదలుపెట్టి ఈ మూల నుంచి ఏడు చెప్పంటే చేతగాలిని వాడు వాళ్ళు టీవీలకు ఎత్తి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తూ అన్ని బేకాదు ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు ఒక మాట సరైన బోర్డంత ప్రతిష్టలో ఒక తే ఒక్క వాక్యం సరిగ్గా వెళ్ళదు చాలా ఏమి విషయం ఉండదు ఎక్కడైనా విషయం ఉన్న చోట చాలా ఎలిమెంటరీగా ఉంటుంది పెద్ద పండితులతోనే చాలా ఉంటారు మహా విద్వాంసులు ఏ రకమైన అవాహన ఉద్వాసన లేకుండా అలా ఎప్పుడో మోలతో ఉంటాడు జీవితం పెద్దలు అన్నారు బంగారు పల్లెరము అన్నట్లయినా గోడ చేర్పు కావాలి అని ఏదో ఉన్నారు కాబట్టి బంగారు పల్లె రము ఎక్కడో మట్టిలో పడుతుంటుంది ఈ ఇత్తడి పళ్ళ్యాలు పెద్ద పెద్ద చప్పులు సమాజంలో ప్రచారంలో ఉంటాయి ఇత్తడి పళ్ళ్యాలు ఇతడి పళ్ళ్యాలు కూడా రాదు గిల్టి పళ్ళాలు సో అలా ఉంటుంది సమాజ జీవితం కాబట్టి విద్వాంసుడికి మనస్సుకి చాలాన్ని కలిగించి ఇట్లు ఉంటాయి ఆయన జీవిత చరిత్ర కలిగితే నాకెంతో దుఃఖం అనిపించింది అయ్యో ఈ జీవులు ఎంత కష్టపడ్డాడు ఈ కథంతా ఎందుకు చెప్పారంటే మీరు పెద్దలు మీరు ఎన్ని ఇబ్బందులను చూసి ఉండరు జీవితంలో ఎన్ని కష్టాలు పడి ఉండరు ఎన్ని వియోగాలను పొంది ఉంటారు ఎన్ని సమస్యలని ఎదుర్కొని కష్టపడి మీరు పరిష్కరించి ఎన్ని సమస్యలని పరిష్కరించలేక చేతులు ఎత్తేసి అలా వేలమోహం వేసి ఉంటూ ఉంటారు నేను ఆలోచించండి నేను దాటి కూడా వచ్చాను కదా మీ స్వరూపంలో మీకు దుఃఖం యొక్క పరిస్థితి మిగిలి ఉన్నదా లేదు ఉందనకండి ఉంటే మీరు క్లాసుకి వచ్చి కూర్చోగలుగుతారా మిమ్మల్ని హాస్పిటల్లో ఇంజక్షన్లు ఇస్తూ ఉంటూ ఉండాలి మానసికమైన దుఃఖం యొక్క గురువు అలా లేకుండా మీరు తేలికగా వచ్చి క్లాసు వచ్చి క్లాసు వింటున్నారంటే ఆ దుఃఖములన్నీ ఏమైపోయినట్టు అవన్నీ గాలి కలిసిపోయి అంటే మరి ఆత్మనే అటుక్కుని లేవా లేవు కానీ అనుభవించిన టైంలో మీ భ్రమే మీరు సరిగ్గా మీరు అన్వేషణ కనుక పరిశీలన కనుక చేస్తుంటే ఆ సమయంలో కూడా దుఃఖము స్వరూపమును స్పృశించలేదు కాబట్టి ఆత్మస్వరూపములకు సుఖదుఖమున్న స్పర్శ లేదు అది అస్పర్శ యోగం ఒక చేతస్థ బ్రాహ్మణుడు వాళ్ళ వరిలో నన్ను ముట్టుకుంటే నేను మైలు పడిపోతానని కంగారు పడుతున్నాడు ఎందుకంటే మహాత్ముడు అన్నాడు నువ్వే మైలు పడవాయా నీ ఆత్మ మైల పడదు గజివాడా అని చెప్పాడు ఆత్మ ఆత్మ యొక్క స్వరూపము అస్పర్శయోగము మాకు చక్కని దృష్టాంతం ఎన్నో సుఖాలు వచ్చాయి పోయాయి సో ఏమండి మీకు మాట చెప్తా మీకు వచ్చిన సుఖములు వచ్చి సుఖములాగా వచ్చి సుఖరూపంగా వచ్చి ఎలా చెదరైపోయినటువంటి దృష్టాంతాలు పత్ని ఎలా వచ్చింది ఏ రూపంలో వచ్చింది పత్ని ఏ రూపంలో వచ్చింది ముద్దగట్టిన సుఖమా అన్నట్టుగా వచ్చింది ఏ రూపంలో మిగిలి ఉన్నది పోనీ పత్తి కాకపోతే పతికి వేసుకోండి అలా కూడా చెప్పాలి లేకపోతే మర్యాదగా ఉండగా పుత్ర కుట్టగానే మిమ్మల్ని తూకం వేస్తారు అమెరికాలో ఇక్కడ ఏం చేస్తారో నాకు తెలియదు ఇక్కడ కూడా తూకం వేస్తారు బొద్దుగా ఉన్నాడు ఎంత ఉన్నాడ్రా అంటే కేజీన్నర ఉన్నాడు ఏమో నాకు తెలియదు నేను ఊహిస్తున్నా కేజీ ఉంటాడా మూడు కేజీలు ఉంటాడా ఓకే మినిమం ఓకే బొద్దుగా నాలుగు కేజీలు ఉన్నాడు అంటే నాలుగు కేజీల సుఖం అండి నాలుగు కేజీల ముద్ద సుఖం ఆ తల్ ఆ పిల్లవాడిని ఎత్తుకుంటుంది తల్లి మొట్టమొదటి తల్లి ఎత్తుకుంటుంది తల్లి ఎత్తుకుని ఇలా పెట్టుకుని ఆ పిల్లవాడి ఇంకా ఉండవు కళ్ళు కూడా తెరవడం ముట్టుకుంటే కందిపోయి ఉండడమే కాదు కందిపోతారు కూడా ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇలా చుట్ట కింద ఉండ ఉండ కింద మహా అందే పొంది ఆ తర్వాత తండ్రి యొక్క ఆనందం వెయిటింగ్లో ఉంటుంది వాడు ఆనందం రావాలంటే పిల్లవాడు కొంచెం కళ్ళు తెరిచి నవ్వి స్థితికి రావాలి ఉయ్యాల్లో అని చెప్పిన మన వాడు మూడో నెల బాధ సార్ ఐదో నెల బాధ అంతవరకు ఆగమన కలగట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనకి ఆ శోభ అనుభవానికి రాదు మూడో నెలలో ఐదో నెలలో వీడు వెళ్తాడు ఉంటాడు వీడు వెళ్ళి ఇద్దరికి వెళ్ళి వాడు నవ్వుతాడు తండ్రి తిరిగి ఐదు నెలల పిల్లవాడు తండ్రిని చూసి నమ్ముతారు అన్నప్పటికీ వీరి మనస్సు ఆకాశంలోకి ఎగిరిపోతుంది ఆనందం వీరు పిల్లవాడు కాదు నిద్దగబెట్టిన సుఖస్వరూపుడు ఎవైందా సుఖం అస్పర్శయోగమో ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఆత్మకి స్పర్శ ఉంటే ఆ సుఖం మిగిలి ఉండద్దు కొంతైనా మిగిలి ఉండొద్దు అదేంటమ్మా అసలు నిధులు లేదు తర్వాత డబ్బు రూపంగా సుఖం వచ్చింది మీరు ఎప్పుడైనా గమనించారా డబ్బు రూపంగా కట్టల రూపంగా వచ్చింది సుఖం ఆత్మని స్పృశించిందా లేదు ఇల్లు గృహప్రవేశం చేశాడు ఇల్లు కట్టి గృహప్రవేశం చేశాడు గృహరూపంగా వచ్చింది సుఖం ఆ తర్వాత సుఖం ఆత్మని స్పృశించదు పునఃస్పృశించలేదు చూడండి సుఖ బహురూపీ అనేక రూపాలలో సుఖం వస్తుంది కానీ ఏ రూపంలో వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎక్కడ వచ్చినా ఆత్మను మాత్రము స్పృశించదు నేను అస్పృశయోగాన్ని మీకు మీకు వ్యాఖ్యానం ఈ సుఖ దుఃఖములు పాపభూములు ఎటువంటి వంటే మీరు ఎండలో నడుస్తూ ఉంటే నీడ కలుగుతుంది నీడ ఆ నీడ మిమ్మల్ని ఆశ్రయించి కానీ మిమ్మల్ని స్పృశించను కూడా స్పృశించదు ఛాయ ఛాయ మిమ్మల్ని సుపృశిస్తుందా స్పృశించదు అలాగే ఛాయ ఏ విధముగా మిమ్మల్ని స్పృశించదు అజ్ఞానము కూడా మిమ్మల్ని సృశించదు ఛాయ దేహాన్ని స్పృశించదు అజ్ఞానము ఆత్మను స్పృశించదు కాబట్టి అహం అజ్ఞ అనేది కూడా అజ్ఞానమే ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని అజ్ఞానం కూడా స్పృశించదు ఇంకేతనే గౌడ పదాచారులు చెప్తారు నేను అజ్ఞానిని అనుకున్నంత వరకు నువ్వు లోకంలో ఈ రకమైన మూర్ఖత్వం ఉంటుంది మీరు గమనించాలో లేదో అది తెలివితేటల్లో తెలుగుతేటల అంటే తెలుగుతేటలు కాదు గరుశుధనమా అంటే అది కాదు అతి తెలివైనా అయ్యి ఉండాలి లేకపోతే కేవలం మూర్ఖత్వమైనా అయ్యి ఉండాలి ఇలాగా వస్తారు నుంచి స్వామీజీ నమస్కారం ఓకే కూర్చోండి మేము శుద్ధ జ్ఞానుగా ఉండి అని మారిపోతాడు ఏమనుకోవాలి ఆయన్ని చూసి సంతోషించాలా ఏడవాడా మరి అంత జ్ఞాని అయినప్పుడు ఇంకా నాతో ఏమిటి మాట్లాడేది మీ పని మీద చూసుకోవాలి వెళ్ళి మేము అజ్ఞానంలో అండి ఏదైనా తెలియకపోతే అడగండి అంటే అడిగేంత తిరిగి కూడా మాకెక్కడికి వచ్చిందండి మేము వ్యక్తి అజ్ఞానులం కాదు మరి అయితే ఎందుకు వచ్చాను మీ కాలం దండం పెట్టేసి పుణ్యాన్ని మొట్టగడతామని వచ్చాను మేము ఏమనుకోవాలి అలా అనుకోవచ్చు తప్పు తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప మేము అజ్ఞానంలోనే ముందే మీరు జెండా ఎత్తేసి కూర్చుంటే అజ్ఞానంలో ఇలా జెండా పట్టి కూర్చుంటే ఈ మధ్యనే ఏదో ఫ్యాషన్ ఇలా జరగబంట్టు కూర్చొన్నా ఏదో జెండా జో చేస్తూ ఉంటారు జరాలి కాబట్టి అలా అనకూడదు వస్తాము మేము అజ్ఞానం మేము అజ్ఞానం స్వామీజీ మీరు చెప్పారు వైరాగ్యం గురించి చెప్పారు కానీ మాకు ఎక్కడ వస్తుంది వైరాగ్యం ఎందుకు చెప్పినట్టు ఏ వర్గం అయ్యో మాత్రం వస్తుంది ఎందుకు రాదు వైరాగ్యం ఏ స్వరూపమే ఎందుకు రాదు జ్ఞానము ఏ స్వరూపమే అజ్ఞానము ఏ స్వరూపాన్ని స్పృశించను కూడా సంతోషించలేదు కాబట్టి అస్తమానం నేను అజ్ఞానిని నేను అజ్ఞానిని అంటూ ఉండకూడదు కూడా అయా గురుడంతా ఎప్పుడుగా ఉండండి రోగోండి జ్వరంగా అంటే సంతోషిస్తాడు మొదటిసారి అంటే వెళతాడు వెళ్ళినప్పుడు అల్హ అలాగే అంటున్నారు అనుకోండి మీరు ఆయనకి విశేషణ ఎందుకని అరే మరి క్రితం వరం ఇచ్చిన మందుకి ఈ వరం అయ్యేప్పటికీ ఏమీ మార్పు లేదా ఎంతో కొంత మార్పు ఉండాలి కదా కాబట్టి ఏమన్నా మీరు మందు ఇచ్చారు నాకు బాగా తగ్గుతుంది అయినా ఇంకా కొన్ని నొప్పులు మిగులు అంటే ఆ గతపన ఏం మిగులున్నాయి లేదు మళ్ళీ మందు ఇచ్చినప్పుడు మళ్ళీ ఏం చెప్పాలి మీరు ఇచ్చిన మందు బాగా తగ్గిందనే ముందు ఫస్ట్ యూస్ బిలీవ్ ఇన్ యువర్స్ అండ్ మందు తగ్గుతోంది అనే విశ్వాసం మీకు ఆ మాటే డాక్టర్లతో చెప్పాలి చెప్పి మీ సమస్యని చెప్పాలి అంతేగాని ఆరంభంలోనే నెగిటివ్గా మొదలుపెట్టకూడదు నెగిటివ్ థింకింగ్ అని అంటే వేదాంతంలో చెప్పే నిషేధం నేతి నేతి అది ఇది కాదు అది వేరిది వేరు దాంతో దీన్ని కన్ఫ్యూజ్ చేయకుండా దయచేసి నెగిటివ్ థింకింగ్ అని ఉంటుంది అంటే అలాగా పరీక్షలు వస్తున్న ఎక్కడ వస్తుంది వాడికి అనుకో ఆ జీవితం మనకి ఎప్పుడూ కలిసి రాలేదు ఇప్పుడు కలిసి రాలేదు మన ప్రయత్నం మనం చేద్దాం భగవంతుడు దేమిస్తే దాన్ని స్వీకరిద్దాం అనాలే తప్ప మనకి ఎక్కడ తెలుస్తుంది ఈ సంస్కృతం మనకి ఏం తెలుస్తుంది అని సరైతే తెలియదు అలాగే ఊరుకోమ మనకి ఆత్మజ్ఞానం వచ్చిందా జన్మ జన్మాంతరాలు అయితే కాదు కాదు ఇంసారి అయితే ఇప్పుడు ఎందుకు ఈ సంవత్సరంలో ఎందుకు ఏది కర్మ చేసుకోకూడదు ఏదో ఉన్నం శివారు జబ్బు చేసుకుంటే మంచి ఇంకే ఆత్మను పట్టుకుని వెళ్ళడాందుకు నాకు ఆదు ఆయన ముందు కూర్చుంటే ఏదో అబ్బుతో ఉంటాడు ఏమొచ్చి అలా ఉండకూడదు కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే అసమాను నాకు రోగమే నాకు తగ్గలేదు తగ్గదు కూడా రోగమే మరి ఇంకెందుకు ముందు చేసుకోవడం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అతను కూడా కదా డాక్టర్లు కూడా ఆత్మవిశ్వాసం గలవాడిని మేము ట్రీట్ చేయగలుగుతాం తప్ప ఒకే రకమైన డిప్రెషన్లో ఉన్నవాడిని ట్రీట్ చేయటం వాళ్ళ వల్ల కూడా కాదని అంటారు డాక్టర్లు కూడా ముందు కూడా పట్టివ్వ ముందు కూడా పనిచేయ ఆయన గుండె తగ్గిద్ద తెచ్చిందా నేను రంగు వేసుకుంటూ ఉంటే తగ్గదు కూడా అలా ఉండకూడదు అలాగే ఆత్మజ్ఞానం వచ్చిందా పోయిందా మేము అలా ఉండకూడదు కొంతమంది అతి ధూత ధూర్త లక్షణము మరి యొక్క అతి వినయం ధూత లక్షణము అన్నట్టుగా ఏదైనా మీకు తెలిసే ఉంటుంది కదండి మాకేం తెలుస్తుందండి మేము అజ్ఞానంలో మీరు చెప్పండి అంటే నేనేమే చెప్పండి మీ దాకా మీరు వెళ్ళండి నాకే పద ఇదేం పద అంత అజ్ఞానంలో నేను ఏమేం చెప్పగలుగుతాను అలా ఉండకూడదు ఎందుకు ఇది దంతం చెప్తున్నానంటే నేను చూశాను ఈ లక్షణం ఇది కొంత అతి వినయంలో పడుతుంది అలా ఉండకూడదు ఎలా ఉండాలంటే అజ్ఞానం అనేది ఆ సమస్య ఉన్నది కానీ పరిష్కారము కలదు ఇంతకీ ఆత్మస్వరూపంలో అజ్ఞానము లేనే లేదు ఇట్ ఇస్ ది మైండ్ ఉచ్ కంప్లైన్స్ దట్ ఈ డజెంట్ నో అండ్ ఇట్ ఇస్ ది మైండ్ ఉచ్ రియలైజెస్ దట్ ఇట్ హ్యాజ్ అంట్రెస్ట్ ఆత్మా రిమైన్స్ అన్ టచ్ ఆత్మ ఏదో అజ్ఞానమో లేదు జ్ఞాన అజ్ఞానానికి విరోధి అయిన జ్ఞానమో లేదు ఆత్మశుద్ధ చైతన్య స్వరూపమే సూర్యుడు లేదు చంద్రుడు లేదు వెలుగు లేదు ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు కాబట్టి అజ్ఞానం కూడా ఆత్మస్వరూపాన్ని స్పృశించలేదు తర్వాత కాబట్టి ఆత్మ ఇది అస్పర్శయోగం కాబట్టి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సర్వయోగి దుర్దర్శ సర్వయోగులు ఉన్నారే వీళ్ళు ఈ అస్పర్శయోగాన్ని తెలుసుకోవటము వాళ్ళ వల్ల వాడు చాలా కఠినం వాళ్ళకి అది అర్థం కాదు అది తెలియదు ఇప్పుడు నేను చెప్పండి కదా మొన్నాడో ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు నేను పది నిమిషాలు మాట్లాడాను నాకంటే ముందు ఒక ఆయన వేదము భాష్యం అది భాష్యండి జరిగిన భాష్యం సాయ్యం జరిగిన భాష్యం కాదు సాయన భాష్యం ఆయన ఏం మాట్లాడాడంటే పాపం గురించి ఆయన పాపం పాపాలు ఉన్నాయి తర్వాత బ్రహ్మ హత్యము భ్రూణ హత్య బ్రహ్మత్య ఏమిటండి పాపాలన్నీ విషయంలో సర్వం పాపమానం తర్వాత మొత్తం పాపాన్ని అంతా కూడా దాటివేయవచ్చు మొత్తం పాపం అంటే ఏంటి నవవిధ పాతకము పాపాలు ఉన్నాయి వాటి ఆ తర్వాత సప్త మహాపాతకాలు ఉన్నాయి వాటన్నింటి నుంచి బయటపడవచ్చు సప్త దుర్యసన మహాపాతకాలుగా పంచ మహాపాతకాలు అదే అలా మళ్ళీ దానికి స్టాండర్డ్ లిస్టులు బయటపడవచ్చు కాబట్టి మీరు చక్కగా ఈ పాపాలని కడిగేసుకోవచ్చు అని ఉపన్యా ఇంకే ఉపన్యాన్ని ఇంక వేరే ఈ ఉపన్యాసం పూర్తయ్యేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అమ్మో మన నిండా పాపాలు ఉన్నాయి ఇవన్నీ పోగొట్టుకోవడమే మన పంచి అనే అనిపిస్తుంది సో అటువంటి ఈ పాపం పట్టేసి ఉన్నది అని అనుకునేవాడు వారు యోగి దాన్ని పట్టుకుని వేళ దాన్నే చేస్తూ ఉంటాడు వాడు ఈ ఆత్మస్వరూపము అస్పర్శయోగము అటు దృష్టాంతము అని తెలుసుకోగలుగుతాడా తెలుసుకోలేడు ఎందుకు తెలుసుకోలేదంటే ఎప్పటికీ పాపము పాపము పాపము పాపాత్మ పాప సంభవ పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ రాహిమాన్నరకా దివ్య జ్యోతిని నన్ను వస్తుంటాయి అక్కడ దీపం వెళ్తూ ఉంటుంది ఏది డాల్డాతో పెట్టింది డాల్డా లేకపోతే బాలాజీ నూనె అంటే వేరు సరిగ్గా పెట్టిన దీపం ఒకసారి దీపం ఆ దీపం వీడి పాపాలు దాన్ని ఎలా పోగొట్టుంది అది జడమస్తూ అంటే దాంట్లో ఏదో చైతన్యం వచ్చి వీడి పాపాలను నీకంటే గొప్ప చైతన్యం వేరే ఏమీ లేదు మీ ఎందుకు ఏ పాపము లేదు అని మీరు చెప్పు చూడండి వాళ్ళు ఏమంటారో తెలుసినా ఎందుకంటే ఏ పాపము లేదంటాడు ప్రాయస్య పవకర్ లేదంటాడు పాపం లేదంటాడు పుణ్యం లేదంటాడు ఈ స్నానాలు ఎందుకని తీర్థాలు ఎందుకని వాళ్ళేమో ముక్కు మీద వేలేసుకుంటే నిరసిస్త అప్పుడు దాని అర్థం ఏమిటనమాట ఈ యోగులు ఉన్నారే ఈ కర్మపరాయణములు కర్మఫులైన యోగులు యోగులంటే ప్రాక్టీస్ ఎక్సఫ్ కర్మ వీళ్ళకి ఈ అస్పర్శ యోగము వీళ్ళకి బుద్ధికి వచ్చేది కాదు ఉపాసకులు మరీ అర్థానం జిడ్డు కింద పట్టుకుని ఉంటారు వాడికి పాపాలు అలాగా వాడిని పీడింగ్ చేస్తూ ఉంటాయి ఉపాసకులు అన్నదాన్ని దృష్టాంతం చెప్తున్నా మరో కొంచెం ఓపెన్ వినాలి ఇది మరి గోడపాదాచార్యులు కార్యకులు అంటే ఇలాగే ఉంటాయి మీరు చేస్తున్నవన్నింటినీ సపోర్ట్ చేసి ఇట్లా ఏమీ ఉండదు అలా ఉంటే నేను సంతోషించేవాడిని లలితా సహస్రనామం ఉపాసనలోకి వస్తుంది అందుకోసం ఉంటున్నా పూర్వపీఠని చదివి ఉత్తరపీఠిని చదవకపోతే ఈ సహస్రనామం అంతా పైగా వాడు రౌదవు నరకంలో పడిపోతాడు ఇంకెక్కడా తక్కువ అర్థం ఇస్తుంది ఏమిటి ఉత్తరపీఠికి చదవకపోతే రౌదవ నరకమే ఇంకో మాట ఉండేది ఆ మాట విని నేను కుర్చీలోంచి కింద పడినంతకన్నా విన్నాను ఆ మాట ఏమిటంటే ఎవడైతే గాయత్రి జపాన్ని ముద్రలు లేకుండా చేస్తాడో వాడు మహాపంచమహాపాతకాల్లో పడిపోతాడు నేను ఇది ఎక్కడో చూశాను ఎప్పుడు పదో ఏటో చూశాను పదకొండో రటో ఎక్కడో చూశాను పరిగెత్తులు నడిపోయాను సుమరహస్యానికి ఏమన్నా మరి మాకు ముద్రలు చెప్పలేదు ఎందుకంటే నీది ముద్రలు ఎందుకు ఇది నుంచి కూడాసేమన్నాడు ఇక చూడండి శ్లోకం ఉన్నారు మాకు శ్లోకాలకు అర్థం తెలిసి నా వృత్తి పెట్టనుంది వాళ్ళం కానీ శ్లోకం చెప్పగానే అర్థం తెలుసుకోవాలి ఎందుకంటే కావ్యాన్ని సరిస్తూ ఉండేవాళ్ళము నాకే ఆశ్చర్యం ఈ అర్థం ఇప్పుడు ఎలాగో తెలుస్తుంది ఇంత వయసు వచ్చేటప్పుడు తెలియకుండా ఉంటుందా కానీ అప్పుడే తెలిసి నరకే ఘోరే పతతి యహా ముద్రాభి విన మళ్ళీ వినా వచ్చిందంటే తృప్తి అనుప్తి అని కూడా మనం తెలుస్తూ ఉండేది ఆ రోజుల్లో గాయత్రి ఏం చెప్పారు సహా నరకే ఘోరే పతతి అనేది సంశ్లోకం ప్రయత్నం వెళ్తారు ఎందుకంటే అయ్యా పక్కన పెట్టావు శ్లోకం అయితే ఇప్పుడు ముద్రలు నేను నేర్చుకోండా ముద్ర లేదు ఏం లేదు అక్కర్లేదు అలాగే ఓముంటాయి అవేమే సరికాదు కాబట్టి ఈ ఉపాసకులు ఉంటారు చూసారా ఇప్పుడు ఇలాంటివి ఏ ఒక్క కూర్చుంటాం ఇప్పుడు ముద్ర ముద్రలో మీరు చూశారా ఉంటాయి ఇలా ఇలాంటి కాదు ఇలాంటి కాదు ఇలా అంటే ఇవే కూడా చూస్తుంది వీటికి ముద్రలని పేరు ఇవి లేకపోతే రైతు దీని ముద్రం నిష్ఫలం కాదు నరకంలో పడేస్తుంది నిష్ఫలం అయితే పోలేదు అదో రకం వాళ్ళు నరకంలో పడేస్తుంది తీసుకెళ్ళే ఈ రకంగా ఆలోచన చేస్తారో వాళ్ళు ఈ ఆత్మస్వరూపము అస్పర్శయోగము అనే సత్యాన్ని వాళ్ళు గుర్తించలేదు ఇక హఠయోగులు ఉన్నా యోగులు యోగుల యొక్క లెక్క ఎప్పుడు తెలుసు యోగులు అంటే హఠయోగులు మొదలు ఈ ద్వైతం కదా యోగం అంటే ద్వైతం పాతంజలి యోగము కూడా వేసుకున్నాను వాళ్ళ లక్షణం ఏదైతే తెలిసినా మనస్సు లేకుండా దాన్ని నొక్కి పెట్టు నొక్కి పెట్టడమే కాదు దాని పీక నొక్కేసేది యొక్క పీకని నొక్కేసే యోగ చిత్తవృత్తి నిరోధ నిరోధ అంటే పేక నొక్కేయడమే వాయు నిరోధం అంటే ఏంటండి ఇలా పేకను ఏమవుతుంది గాలి ఆడట ప్రాణం పోతుంది అలాగే మనస్సుని పేకను ఒక్కేసేది మనస్సు పేక నొక్కేయాలి అది కలనుకోవడం కదిలితే సంసారం దుఃఖం కదిలితే ఏమవుతుంది సంసారం మీద సంసారం వచ్చి పట్టేసుకుంటుంది దుఃఖం పట్టేసుకుంటుంది కాబట్టి మనస్సు కదిలితే సంసారము దుఃఖము కాబట్టి మనస్సు కదలకూడదు అని పెడతాడు ప్రారంభంలో ఇంకా వీడు అలాగా బిగుసిపోతాడు మనస్సు కదలకూడదు కదిలితే సంసారము వాడికి ఒక సంసారం కాదు కోటి సంసారాలు కూడా సృష్టించలేవు మనస్సులో వచ్చేటువంటి తుఫాన్లు కానీ చలనములు ఏవైనా నంచి కానీ చెడు కానీ ధర్మం కానీ అధర్మం కానీ మనస్సులో ఉంటాయి ఇవన్నీ మనస్సు బుద్ధి అదే అదే సేమ్ థింగ్ అవి ఆత్మస్వరూ స్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించవు అనే సంగతి చెప్తే వాళ్ళ రక్షంగా ఐ కెన్ నాట్ అండర్స్టాండ్ అనేక యో లయయోగులు ఉంటారు లయోగులు అంటే వీళ్ళు ఈ ఎలాగంటే నా గోతులో కూర్చొని ఆ పైన మట్టి కప్పేయండి ఆ గోతులో ఉండిపోతానికి ఒక లయయోగి ఆ లయం చేస్తే కానీ అంటే మనస్సు విలీనం అయిపోవాలి చేస్తే కానీ వాడికి ఆనందం ఉండదు వాడు లయ యోగి లయం లేకపోతే గోతులకి పైకి వస్తే ఏముంటుంది సంసారం ఆనందం కావాలంటే ఏం చేయాలి మళ్ళీ గోతులోకి వెళ్ళిపోవాలి ఈ లయ యోగులకు సంసారం అనేది ఆత్మవసను స్పృశించదు అనే సత్యాన్ని వాళ్ళు ఎదుగుతారు మంత్రయోగి వాడు మంత్రాన్ని కొట్టకుండా ఉంటాడు మంత్రం బుద్ధిరాజ మంత్రం అంటాడు లేకపోతే ఉత్సిష్ట గణపతి మంత్రం అంటాడు మంత్రంలో వాడి వాడికి ఆత్మను దేయాలు కానీ భూతాలు కానీ ఏమీ కూడా టచ్ చేయలేవు పుణ్యం కానీ పాపం కానీ ఏది టచ్ చేయలేదు అని అంటే అది హీ కెనాట్ అప్రిషియేటెడ్ అర్థం కాదు తంత్రయోగులు అంటాడు తంత్రలుగు వాడు ఏం చేస్తాడంటే మండలం అంటాడు పేట కూర్చుంటాడు లేకుండా మండలము అనేది పెద్ద ముగ్గులు వేస్తాయి ఆ ముగ్గు ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో ఆ ముగ్గులో తెలుపు ఉంటుంది ఎరుపు ఉంటుంది పసుపు ఉంటుంది ఇవన్నీ ముగ్గులు మామూలుగా ముగ్గుల పోటీల్లో రంగు రంగుల ముగ్గులు వేస్తాను ఆ లెవెల్లో ఉంటుందండి మండలం వేస్తాడు ముగ్గు వేస్తాడు ఆ ముగ్గు వేసి నవద్వారాలు పెట్టానంటాడు ఆ ద్వారాలను బంధించేశానంటారు ఇంకెవరు ఇటువైపు రావద్దు అసలు భూతాలు పిశాచాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ ద్వా ఈ మండలానికి బయట తరగాల్సిందే తప్ప లోపలకి అడుగు పెట్టకుండగా నేనేం చేశాను దిగ్బంధం చేసి బాధేశాను అంటాడు ఎవడు తంత్రయోగి ఇది దిగ్బంధ దిగ్బంధం దిక్కుల్ని బంధించి భావిస్తాడు అంటే అర్థం ఏంటి ఆ బంధనం వేసేస్తే ఆ బంధనంతో కనపడేదేం కాదు మంత్రంతో వేసేస్తాడు బంధం ఆ బంధం చుట్టుపక్కల అవతలమైపోయినటువంటి భూతాలు విశాఖాలు లోపలికి అడుగు పెట్టలేవు లోపలు ఉన్న భూతాలు విశాఖాలు ఈ తంత్ర ప్రభావం చేత మసి మఠాష్ అయిపోతాయి తప్ప ఇంకా బయటికి వెళ్ళలేవు బంధం వేసేసింది అంటాడు హురో హ్ర అని బంధం వేసిస్తాడు తంత్రోగం శ్రీచక్రంలో రెండు రకాలు మండ కొంత దక్షిణాచారం ఉంటే బాగానే ఉంటుంది వామాచారం ఎంత అధ్వానంగా ఉండాలో అంత వీళ్ళు తంత్రయోగులు నేను తాంత్రికులు అని చెప్పుకుంటాను పైగా దే ఆర్ నాట్ ఎసేమిట్ ఒక తాంత్రికులు బెదిరిస్తాను తెలుసా నేను విన్నాను ఒకను బెదిరిస్తుంటే విన్నాను బెదిరి బెదిరించబడ్డ వాళ్ళు వెళ్ళిపోయింది అని ఇదిగో ఇలాంటి పిచ్చ్యువేషన్ ఇప్పుడు వేస్తే లేచింది ఎప్పుడు వెళ్తే చెప్పాను సలహా చెప్పాను నేను నిజంగా ఎప్పుడు ఇప్పుడు అన్నమాట కాదు అప్పట్లో నేను జపంలో కూర్చున్నానంటే నువ్వు ఏమైపోతావో నీకే తెలియదని బెదిరిస్తున్నాడు ఏ రోడ్డు మీద ఐదు రూపాయలు అప్పు కోసం నేను విన్నా నేను ఉన్నాను పక్కన అయిపోయాడు వాటి వెళ్ళిపోయాడు ఏదో ఒక మాట అనేసి అలా మాట్లాడు కదా తప్పు రాదు వాటి నేను పోకన్ వేసాను ఓసం కాబట్టి వీళ్ళు తంత అలభ విధిస్తారు క్షేపంలో కూడా ఈ తంత్రయోగులు ఉంటారు వాళ్ళకి ఆత్మ అస్పర్శము అస్పర్శయోగము ఆత్మ యొక్క స్వరూపము ఏది సృష్టించలేదు అనే సత్యాన్ని వాడు తెలుసుకోగలుగుతారా తెలుసుకోలేరు దుర్దర్శ సర్వయోగి ఒక ఆయన ఉండి వాడు ఒక చాదసర్ చేతస్థ బ్రాహ్మణుడు ఆయన జపం చేసుకుంటే ఎవళ్ళ ఈ ఎవళ్ళు ఈ మడి కోసలు ఉంటుంది మడి తడి అని ఉంటుంది ఈ మడి కాని వాళ్ళు పాచి అంటారు పాచి అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ వరల్డ్ బతు యూజ్ అయితే సో ఈ పాచి వాళ్ళు ఎవరు అవుతుంది ఆయన మడి అంత చెడిపోతుంది ఆయన జపం తపస్సుంత చెడిపోతుంది అలా ఉంటారు కొంతమంది ఆయన అక్కడ కూర్చొని ఇలా మండలం వేసి జపం చేస్తూ ఉంటే ఈ పాచిగా ఉన్నవాళ్ళు ఈ ప్యాంట్లు షర్ట్లు వాళ్ళు కనబడితే కోపం వచ్చేస్తుంది ఇతో నడిస్తే ఆ నడిచేవాడి నీడగనక పడితే ఆయన అపవిత్రం అయిపోతారు నీడపడకూడదు పోనీ అపవిత్రంగా ఉన్నప్పుడు వెళ్ళి ఒళ్ళో కూర్చుంటే అపవిత్రంగా ఉంటారు అది కానీ అండర్స్టాండ్ అలా కూడా కాదు నీడ కూడా పడ్డారు మీరు ఛాయ కూడా తగలకూడదు అలా ఉంటారు అటువంటి చాత సంబ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఏమండి ఆత్మ సర్వూల ఎందు ఏకరూపంగా ఉంటుంది కుక్క అన్ని కులం వర్గం ప్రాంతం హేదం లేకుండా ఒకే ఆత్మ అని చెప్తే ఆయనకి స్పృహ దక్కుతలు దాంట్లో ఈ కెన్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈజ్ సో వీళ్ళందరికీ కూడా ఈ అస్పృశయోగం అనేది ఉన్నదే ఆత్మస్వరూపము దేనిచేతను స్పృశించబడదు ఇంకే సంసారులు ఉంటారు సంసార్లు వాళ్ళు కూడా అలాగే వాడు దుఃఖించేస్తూ ఉంటాడు నాకు కష్టం వచ్చేసింది నా కొడుకు చెప్పిన మాటలు అనట్లేదు నా కోటలు ఇలా చేసేస్తోంది నా కూతురు అలా చేసేస్తోంది నా మనవాడు అలా చేసేస్తోందని వాడి ఊరికే కంప్లైంట్లు చేసేస్తూ ఉంటాడు వాటితోటి ఇవన్నీ కూడా బాహ్యములే మనస్సు కూడా బాహ్యమే మనస్సులో వచ్చే వికారాలు తప్ప నీ స్వరూపములు ఏమి లేవని చెప్పే అనుకోండి చెప్తే ఏమిట్రా నేను కష్టంలో నాకు ఈ మెట్ట వేదాంతం చెప్తున్నా ఏమిటంటాడు